మనకి ఏదైతే తెలియకుండా ఉందో అది అవిదితం విదితం అవిదితం ఈ రెండూ కలిపితేనే సర్వం భూగోళం మనకు అర్థమవుతోంది మరి ఖగోళం వైపు కనుక మన దృష్టిని సారిస్తే అంతరిక్షం వైపు కనుక దూసుకుపోతే అంత అగోచరం ఎవరికి మనకు అగోచరం కానీ పరమాత్మకి అదంత గోచరమే అందుకని ఆయన సర్వుడు ఇటువంటి సర్వులు తెలిస్తే సర్వం తెలిసిపోతుంది సర్వం తెలిసిపోయిన తర్వాత ఏం జరుగుతుంది సంతోషం అంత తెలిసిపోయింది కనుక ఆ తర్వాత ఆనందమే ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి మన ఈ ప్రవచనం యొక్క ప్రారంభాన్ని అర్థం చేసుకోండి విదేశాలకు వెళ్ళి చాలా కాలంగా మనకు దూరమైనటువంటి మిత్రులు మనకు ఎదురుగా వచ్చినప్పుడు అభిముఖంగా వచ్చినప్పుడు మనం ఎంత సంతోషంతో ఆనందంతో కదిలిపోయాం అన్వయించుకోండి ఇప్పుడు మనకు ఎదురుగా ఎవరో వస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు ఎదురు పడుతున్నది ఎవరో తెలుసా అభిముఖంగా వస్తున్నది ఎవరో తెలుసా పరిమితుడైనటువంటి స్నేహితుడు కాడు పరిపూర్ణుడైనటువంటి పరమాత్మ సరతి అభిముఖాత్ ఆయాతి ఇది సర్వహ సర్వుడు అంటే ఈ అర్థం కూడా ఉంది సరతి అభిముఖాత్ ఆయాతి మనకు సుఖాన్నిస్తూ మనకు ఎదురుగా ఎవడైతే వస్తూ అటువంటి వాడిని సర్వుడు అన్నది శాస్త్రం ఇప్పుడు అర్థమవుతూ ఉంది కదా కనుక ఇది సర్వనామ వైభవం ఇది సర్వదర్శనం సమదర్శనం విశ్వదర్శనం విశ్వరూప దర్శనం అర్జునుడికి విశ్వరూప దర్శనంలో కలిగినటువంటి సమదర్శనం విశ్వరూప జరిగినప్పుడు ఆ సర్వదర్శనంలో సమదర్శనములో అర్జునుడు యొక్క దివ్యానుభూతి ఎలా ఉందో చూడండి నమ పురస్ అధ పృష్టస్ నమోస్వా అన్నంత వీర విక్రమస్వమాప్ోషి నీకు నమస్కారం పృష్ట వెనుక నమ నీకు నమస్కారమోస్వతూడ సర్వ్ర అంతట నీకు నమస్కార అనంతా వీర్య అమిత విక్రమ అనంతమైన శక్తి సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడివి నీవు సర్వం సమా పురుషి ఈ ప్రపంచమంతా కూడా నువ్వు వ్యాపించి ఉన్నావు తతహ ఈ కారణం చేత సర్వ అసి నీవు సర్వుడివి అనిపించుకుంటూ ఉన్నావు ముందు నీవే వెనక నీవే అంతటా నీవే నీవు లేని చోటు లేదు అందుకని అంతటా నిన్ను నమస్కరిస్తూ ఉన్నాను అన్ని వైపులా నీకు నమస్కరిస్తూ ఇది అర్జునుడి యొక్క దివ్యమైనటువంటి అనుభూతి చూశాడా పరమాత్మ లేని చోటంటూ లేదు ఆయనకి వేరుగా ఎవరూ ఉండలేదు సర్వము తానే అది విష్ణు అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని మరి అలాంటి వాణ్ణి పొందేదేవి పొందడానికి నీకన్నా అన్నిగా పరమాత్మ ఎక్కడున్నాడు గనక లేనివాణ్ణి పొందాలి అంతటా తానై ఉండేటువంటి వాణ్ణి పొందడం ఏమిటి మనం పొందే ఉన్నాం ఇది విషయం కనుక ఇప్పుడు కావలసింది భగవంతుని పొందడం కాదు పొందే ఉన్నాము అని తెలియటం ఇది జ్ఞానం ఇది విష్ణు సహస్రనామ వైభవం సర్వనామ వైభవం ఇది పాడుకోవలసింది వేడుకోవలసింది పాడుకుంటూ వేడుకోవలసింది వేడుకుంటూ పాడుకోవలసింది నీచేత పాడుకోనా స వేడుకోనా చేరిత పాడుకోమా మన సార వేడుకోనా నా శ్రమలు తీరిపోగా తొలి భ్రమలు పారిపోగా నా శ్రమలు తీరిపోగా తొలి భ్రమలు పారిపోగా మీ చేరిత పాడుకోనా మనసారేరు కట్టి నునీ కు డు నా మదిలో కట్టి ను నీ కొరకే కూడు నామదిలో వచ్చదవన్ని ఎదురు దూచి తిని వచ్చి ఉన్నీ ఎరుగ నై తిని వచ్చదవన్ని ఎదురు చరిత పాడుకోనా మన సార వేడుపోనా మనసు నిల్డా వేలే నాగదయమంత నీదేలే మనస్సు నిల్డా వేలే నాగదయమంత నీదేలే తొంగి తొంగి కళ్ళు చూడని పొంగి పొంగి మనస్సు పాడని తొంగి తొంగి కళ్ళు చూడని పొంగి పొంగి మనసు పాడని నీ చేరిత పాడుపోనా మనసార వేడుకోనా virabusinakala nelanela vennela illalo virabusinakala nelanela vennela velayil chinna unamminanduku anni kallalalo nannila velayinchinaa unnamminanduku anni kallalalo nannila nee therita paadukona manna sara veedukona suwadani pu parimalamunudaniyu naamanasuwadani pu parimalamunudaniyu anantamainani valapulo matalapunocheeraniyu anantamainani valapulo matalapunocheeraniyu రిత పాడుకోనా మన సార వేడుకోనా మీ చేరిత పాడుకోనా మన సార వేడుకోనా నా శ్రమలు తీరిపోగా కొలి భ్రమలు పారిపోగా నా శ్రమలు తీరిపోగా పారి పోగా ్రహ్మలు పారిపోగా పాడుకోనాడుకోనారిత పాడుకోనా సర్వము తానే గనక మనం అందరం కూడా పరమాత్మలోనే ఉన్నాం పరమాత్మలోనే కదులుతూ ఉన్నాం పరమాత్మలో కదులుతూ ఉండేటువంటి మనం చివరిగా పరమాత్మలోనే కలిసిపోతాం పరమాత్మలోనే కరిగిపోతాం ఈ కార్యం కూడా ఆయనదే అందుకని సర్వుడైనటువంటి పరమాత్మ శర్వుడు అని పిలువబడుతూ ఉన్నాడు శృణాతి సంహరతి సంహార సమయ సంహరతి సంహారయతి సకలా జనా శర్వ ఇ కనుక ప్రళయకాలంలో అందరినీ తలలో లైన్ చేసుకునేటువంటి వాడు గనక అందరినీ సంహరించేటువంటి వాడు గనక శరువుడైనటువంటి పరమాత్మ శరువుడు అని పిలువబడుతూ ఉన్నాడు కనుక ఇది శర్వహ అనేటువంటి నామాన్ని విష్ణు సహస్ర నామంలో చూస్తున్నాం శివ సహస్రనామంలో కూడాను ఐదు వందల తొంభై ఎనిమిదవ సర్వుడెవరో శరువుడు ఎవరో అతడే పరమాత్మ అతడే విష్ణు అతడే శివుడు శివుడే విష్ణు విష్ణువే శివుడు ఈ సత్యాన్ని తర్వాత ప్రవచనంలో చూద్దాం ఓం నమో భగవతే ఈ ప్రపంచంలో అందం ఉంది ఆనందం ఉంది అందుకని ఈ ప్రపంచంలోనే ఉండాలి అని అందరూ అనుకుంటారు జీవించాలని భావిస్తారే కాని మరణించారని ఎవరు సంకల్పించరు అందరిలో ప్రేముంది అందరికీ ప్రేమ ఉంది అయితే కొందరు తమ ప్రేమని ఈ లోకానికి పంచుతారు అంటే లోకాన్ని ప్రేమిస్తారని అర్థం అటువంటి వారు లౌకికులు కొందరు లోకేశ్వరుని ప్రేమిస్తారు వాళ్ళు భక్తులు లోకాన్ని ప్రేమించేటువంటి వారికి దుఃఖం తప్పదు అంటే లోకేశ్వరుని ప్రేమించే వారికి దుఃఖం లేదని నా అభిప్రాయం కాదు వారికి దుఃఖం ఉంది ఈ లోకంలో అనుకున్నది ఎలా సాధించాలి సాధించిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఈ రెండు అర్థం కాక లౌకికులు దుఃఖం పాలవుతూ ఉన్నారు మరి లోకేశ్వరుని ఎలా పొందాలి ఇది అర్థం కాక భక్తులు దుఃఖపడుతూ ఉన్నారు దుఃఖాన్ని ఎవరూ భరించలేరు గనక దుఃఖ నివృత్తికి ఇరువురూ ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక ఈ ప్రపంచంలో సుఖాన్ని పొందాలని దుఃఖాన్ని దూరం చేసుకోవాలని లోకం వెంట పరుగెత్తుతారు లౌకికలు అలా పరుగులెత్తి అలిసిపోతారు ఆ తర్వాత కదలేక కూర్చుంటారు నా మొర వినేవాళ్ళెవరు చివరికి నా పరిస్థితి ఇలా తయారైంది ఎవరు నాన్ను అర్థం చేసుకుంటారు అనే వాక్యమే వాళ్ళకి మిగిలిపోతుంది అయితే భక్తులు ఒక విధంగా చెప్పాలంటే లౌకికులు బాధ కన్నా కూడాను భక్తుల యొక్క బాధే ఎక్కువని చెప్పాలి లోకం వెంట పరుగెత్తి అరిచిపోయి లౌకికులు కూర్చుంటారు లోకం వెంట పరుగులు ఎత్తలేక ఆశక్తులై భక్తులు కూర్చుంటారు అయితే ఇద్దరు నీరసపడ్డారు ఇద్దరు ఆశక్తులయ్యారు మరి లౌకికుల్ని ఎవరు ఆదుకోవాలి లోకం వెంట పరుగులు ఎత్తారు కనుక లోకం ఆదుకోవాలి పరిమితమైనటువంటి లోకం ఎవరిని ఆదుకుంటంది అలా ఆదుకోలేదని రక్షించలేదని మనకు శుభ్రంగా తెలుసు కానీ భక్తుల విషయం వేరు ఎందుకని భక్తుల్ని భగవంతుడు ఆదుకుంటాడు భక్తులు ఆశక్తులై కోలబడితే వాడిని లేపి భగవంతుడు కూర్చోపెడతాడు ఆ తర్వాత నిలబెడతాడు ఆ తర్వాత నడిపిస్తాడు ఆ తర్వాత గమ్యాన్ని చేర్చుతాడు అయితే భక్తుల్ని గమ్యం వైపు తీసుకెళ్తూ భగవంతుడు ఉంటే మరి వాళ్ళు గమ్యం చేరేంత వరకు వాళ్లకు తోడుగా భగవంతుడు ఉండాలి ఎందుకని అలా ఉన్నప్పుడే వాళ్ళని నడిపించడం జరుగుతుంది కనుక భగవంతుడు తోడుగా ఉన్నాడు అని అంటే ఇక జీవితంలో అలసట లేదని అర్థం ఆవేదన లేదని అర్థం భయం లేదని అర్థం బాధ లేదని అర్థం అటువంటి భక్తులకి అశుభము అనేది లేదే లేనే లేదు ఎందుకని శుభకరుడు తోడున్నాడు శుభం తోడుగా ఉంది నీడగా ఉంది అని అర్థం కనుక శుభకరుడైనటువంటి పరమాత్మ భక్తులకు తోడుగా ఉన్నాడు గనక వాళ్ళకి ఏ విధమైనటువంటి కొరత లేదు కనుకనే శుభకరుడైనటువంటి పరమాత్మని విష్ణు సహస్రనామ స్తోత్రములో శివ అని కీర్తించడం జరిగింది శివహ శివుడు అంటే శుద్ధ స్వరూపం అని అర్థం నిస్త్రైగుణ్యత శుద్ధత్వాత్ శివ అంటే గుణముల చేత అశుద్ధం కానిటువంటి వాడు అని అర్థం ఇది ఉపాధి రహిత స్థితి కనుక ఏ విధమైనటువంటి గుణములు అంటడం లేదు గనక మలినము లేనిటువంటి వాడై పవిత్రాత్ముడై శుభకరుడై శోభిస్తూ ఉన్నాడు శివుడు ఇక్కడ శివనామంతో పరమాత్మ కీర్తింపబడుతూ ఉన్నాడు విశుద్ధి శివత స్వత అసలు స్వయంగానే శివుడు పరిశుద్ధుడు అని వాయు సంహిత తెలియజేసి కనుక పరిశుద్ధుడు గనక పరమాత్మ ఆయన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళని కూడాను పరిశుద్ధులుగా మార్చుతూ పోతాడు కనుక పవిత్రాత్ముడు గనక శుభకరుడు ఆయన్ని ఆశ్రయించేటువంటి భక్తులు కూడాను శుభకరులై ప్రపంచంలో శోభిస్తారు మునక వేసిన ప్రతిసారి మనలో ఉండేటువంటి పాపాలని పోగొడుతుంది గంగాదేవి స్మరించినప్పుడల్లా శివనామం మనల్ని పవిత్రునిగా చేస్తూ పోతుంది అందుకని ఏదైనా వినకూడని విన్నామనుకోండి వెంటనే శివశివ అని చెవులు మూసుకుంటాం అట్లాగే చూడకూడనటువంటి చూస్తే వెంటనే శివశివ అంటూ కళ్ళు మూసుకుంటాం ఒకవేళ మాట్లాడకూడనటువంటి పరుష వాక్కులు కనుక మనం మాట్లాడితే దోష నివారణార్థం శివశివ శివశివ అంటూ ఉంటాం దినచర్యను పూర్తి చేసుకునే రాత్రి పడుకోబోయే ముందు కూడాను శివుణ్ణి తలుచుకుంటాం ఎందుకని పవిత్రంగా ఉండాలని నిత్యం నా జీవితంలో ఎన్ని అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేశాను అపవిత్రమైనటువంటి ఆలోచనలు చేశాను పడుకునే ముందు పవిత్రుడిగా ఉండాలి అని అనుకుంటూ శివనామస్మరణ చేస్తాం హే భగవాన్ నా అపరాధాలను మన్నించు తెలుసో తెలియకో అనేకమైనటువంటి పొరపాట్ల జీవితంలో నేను చేస్తూ ఉంటాను భగవాన్ నన్ను పవిత్రుడిని జీ అంటూ పరమాత్మని ప్రార్థించి మనం పడుకుంటూ ఉంటాం విహితమవితం వా ఏతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే మహాదేవ శంభో హే కరుణాబ్ధే హే కరుణసాగర క్షమస్వ నా తప్పుని క్షమించు తండ్రి అనంటూ భగవంతుణ్ణి ప్రార్థించి మళ్లీ మనం పడుకుంటూ ఉంటాం ఈ విధంగా శివనామస్మరణ ద్వారా మనం పవిత్రుడు కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి శివుణ్ణి కీర్తిస్తే ధ్యానిస్తే స్మరిస్తే అర్చిస్తే శివుడు మనకి ఏమిస్తాడు ఏమో ఏదిచ్చినా ఈ ప్రపంచంలో ఏదైనా ఒకటి ఇచ్చాడు అని అది మనకు ఉన్నది గనక రెండవది ఏదో లేనిది కూడా ఉందని అర్థం ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా మరొక వస్తువు కాదు ఒకటి ఉన్నది అన్నప్పుడే మరొకటి లేదు అని అర్థం కనుక ఏది శివుడు మనకి అదే ఉంటుంది కానీ రెండవది మన దగ్గర ఉండదు కనుక లేదు అనేది మన మనసులో ఉన్నంత వరకు ఏది ఉండి మాత్రం ఏ లాభం కనుక ఏది పొందినా ఈ ప్రపంచంలో సుఖపడలేకపోతున్నాం ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కనుక సుఖపడాలంటే ఇది అది పొందడం కాకుండా అంత పొందేస్తే హాయిగా ఉంటుంది ఇది సర్వం కనుకనే గడిచిన ప్రవచనంలో సర్వ అనేటువంటి నామం ద్వారా దాన్ని విశ్లేషించినప్పుడు మనం అర్థం చేసుకున్నాం సర్వ అంటే పరమాత్మ అని అర్థం కనుక ఏ వస్తువుని ఈ ప్రపంచంలో పొందినా మనం తృప్తి పొందలేము తృప్తి పడలేము పరమాత్మను పొందడమే సర్వేశ్వరుని పొందడమే మన తృప్తికి కారణమై ఉంటుంది అది పొందిన తర్వాత రెండవది అవసరమై ఉండదు కనుక అలం సాలు అని అనిపిస్తుంది ఇది సర్వ అనేటువంటి నామం ద్వారా చూచాం కనుక మనకు కావలసింది సర్వేశ్వరుడే కాబట్టి భగవంతుణ్ణి శివుణ్ణి మనం ప్రార్థిస్తే కీర్తిస్తే శివ శివ అంటే ఏమిస్తాడు ఏదోగాది ఇచ్చేది మనం భక్తితో ప్రార్థన చేశాం గనక తిరిగి మనకు భక్తినే ఇస్తాడు భక్తినే పెంపొందిస్తాడు చాలు భక్తి గనక మన దగ్గర ఉన్నదంటే ముక్తి మనకు దగ్గరగా వచ్చినట్లే అందుకని భక్తులంతా పరమహంసల కూడాను భగవంతుణ్ణి భక్తినే ఇవ్వమని ప్రార్థన చేశాడు ఈ సందర్భంలో ఆది శంకరాచార్య స్వామి ఎంత చక్కగా పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు చూడండి ఆశనం గరుళం ఫణీకలాపో ఆశనం గరుళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్ కి అస్తి శంభో తవ పదాంబుజ భక్తిమే వేహ ఆ పరమశివ నిన్ను ధ్యానిస్తున్నా నిన్ను కీర్తిస్తూ ఉన్నా ప్రార్థిస్తూ ఉన్నా స్మరిస్తూ ఉన్నా అర్చిస్తూ ఉన్నా మరి నువ్వు నాకేమిస్తావు ఏమో నువ్వు ఏమిస్తావో నాకు అసలు అర్థమే కావడం లేదు అసలు నీ దగ్గర ఏముందో అసలు తెలియడం లేదు అశనము గరళం మంచి షటర్ సోపేతమైనటువంటి భోజనాలు ఏమన్నా అని అభిప్రాయపడితే అమరికే భోజనం లేదు అశనము గరళం నీకు భోజనం లేక విషం మింగినటువంటి వాడివి నాకేమిస్తావు భగవాన్ అశనో గరళో ఫణీ కలాపో మంచి మంచి నగలు ఆభరణాలు నాకేమన్నా ఇస్తావేమో అనే అభిప్రాయపడితే ఫణి కలాపహ నీకే ఆభరణాలు లేక నీకే అలంకరణలు లేక పాముల్ని మెడలో వేసుకున్నావు నాగాభూషణ నాగాభరణ కనుక పాముల్ని వేసుకుని ఉండేటువంటి నీవు నాకేమిస్తావు బాబు ఫేస్ పౌడర్ కూడా ఇవనేవేమో ఏమిటి తమరు రాసుకునే పౌడరా శివ శివ అది మా వద్దు బాబు పోనీ మంచి మంచి వస్త్రాలు కొనిపెడతావేమో పట్టు వస్త్రాలు అనే అభిప్రాయపడితే వసనం చర్మచ వాహనం కాబట్టి నీవు కట్టుకొని వస్త్రాలు చర్మాలు గజ చర్మాన్ని వ్యాఘ్ర చర్మాన్ని ధరించినటువంటి వాడివి కనుక నీవు ఇచ్చినా మేము ఇష్టపడినా అది సాధ్యమయ్యే పని కాదు మేము కట్టుకునేవి తిరగలేం అందులో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భగవాన్ మంచి మంచి వాహనాలు ఏమన్నామా కొనిపెడతావేమో కొత్త కొత్త వాహనాలు కొనిపెడతావేమో అనుకుంటే నిన్ను ప్రార్థిస్తే అది కూడా వీలుపడదేమో అనిపిస్తూ ఉంది నాకు ఎందుకని వాహనం మహోక్ష అసలు తమరికే వాహనం లేదు తమరకుండేటువంటి వాహనం ఒక మొసలి ఎద్దు అటువంటి దాన్ని నువ్వు వాహనంగా పెట్టుకున్నావు ఇక నాకేమిస్తావు శివా మమదాకిం నాకు ఇవ్వడానికి ఏమున్నది గనక ఏమిస్తావు నువ్వు కిమస్తి శంభో ఏమున్నది ఇవ్వడానికి కనుక నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏదీ లేదు కాబట్టి నేను ఒక్కటి అడుగుతున్నది ఇస్తావాదాంబుజక్తిమేవదే నీ పాద పద్మాలయందు అకుంఠితమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి కలిగేటట్టుగా నన్ను ఆశీర్వదించు భగవాన్ నాకు కావలసింది నీ భక్తి ఇది విషయం చూచారా ఎంత చక్కని ప్రార్థన అంటే దీంట్లో పరమాత్మని మనం అడగవలసింది ఏది లేదు ప్రపంచంలో ఎందుకని ఏది పొందినా మిథ్యే భగవంతుణ్ణి పొందాలి కనుక భక్తి ఒక్కటే ఆశించదగింది అనేది ఇందులో తాత్పర్యం ఏ భక్తినే ఎందుకు కోరుకోవాలి భక్తి ముక్తినిస్తుంది గనక కనుక ముక్తినిచ్చేటువంటి జనార్దనుడు ఇక్కడ శివుడుగా కూడా మనకు తెలుస్తూ ఉండాడు కనుక ఆ అనంత మూర్తి అద్వైత మూర్తి శివుడుగా కేశవుడుగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉండాడని అర్థం భగవంతుని యొక్క ఈ అనుగ్రహం మనకు గనక లభించిందంటే ఆ తర్వాత జీవితంలో అలసట తెలియదు ఆవేదన ఉండదు ఎందుకని ఇవన్నీ దూరం చేసేటువంటి వాడు భగవంతుడే మన బాధల్ని దూరం చేస్తాడు మన బరువుల్ని దించుతాడు మన కరువులు తీరుస్తాడు మనకు కల్ప తరువై శోభిస్తాడు గణిత గుణగణ సుందర శివ సుందర శివ సుందరే శివ అద్వై అమృత ఆనంద గుణగణ సుందర శివ సుందర శివ సుందరే శివ మైన జీవితాలకు భద్ర నౌకవు రుద్రదేవాద్రమైన జీవితాలకు భద్రనౌకవు రుద్రదేవా పరువు బ్రతుకుల బాధలనజీ బోధలు పంచే భువన్నవం తామృత ఆనంద ప్రియ అగణ గుణగణ సుందర శివ సుందర శివ సుందరేశ శివ कुडा नन्नु विडीचे अद्वैत अमृत आनंद प्रिय अगणित गुणगण सुंदर शिव सुंदर शिव सुंदरेस शिव చేసిన పుణ్యమేదో పంచ చేరి కంచమాయే వల్ల కాటి భాగ్యమేదో నీ కుతాని మంచమాయే బుద్ధులు నా నేరమునక నరుల బ్రతుకు tenaye advaita amruta ananda priya aganita gunagana sundara shiva sundara shiva sundare shiva తలచిన లూతూ శుభగతి హస్తికి తలచిన లూతకు శుభగతి పిలిచిన హస్తికివది ఒలచిన నాగును కనికరి పొలిచిన మాగు తామృత ఆనంద ప్రియ అగణ గుణగణ సుందర శివ సుందర శివ సుందరే శివ అద్వై ఆనంద ప్రియ అగణ గుణగణ సుందర శివ సుందర శివ సుందరే శివ శివుణ్ణి మనం ఆశించవలసింది ప్రేమ దెబ్బ రెండవది లేదు ఇది కూడా ఆయనే మనకు నేర్పిస్తాడు అందుకని శివుడు ఆది భిక్షువు అంటం అంటే భిక్షానికి వస్తున్నాడు అని అర్థం నీకు ప్రేమనిచ్చేవాడు నీకు మోక్షాన్ని ఇచ్చేవాడు తాను భిక్షమెత్తడమేమిటి అదే ఆయన ప్రేమ ఎందుకు నీవు ఆదిభిక్ష అయ్యావు శివ నాయన చెప్పనా ప్రతిరోజు నీ దగ్గరకు వచ్చాను ప్రతి గంటలో నీ దగ్గర ఉన్నాను ప్రతి నిమిషంలో ఉన్నాను ప్రతి క్షణంలో ఉన్నాను అణు అణువున నీ కూడా నడిచాను ఎందుకో తెలుసు నీ ఇంటి ముందు నిలబడి నాయన భిక్షాందేహి నాకు భిక్షం పెట్టు ఏం భిక్ష నీ హృదయంలో ఉండేటువంటి ప్రేమను నాకు అందించు నాయన ఈ ప్రపంచానికి కాదు నువ్వు ప్రేమను ఇవ్వవలసింది ఏ ప్రపంచానికైతే నువ్వు ప్రేమను పంచుతూ ఉన్నావో అక్కడ నువ్వు మోసపోతావు నా మాట విను ఇది మిథ్యా ప్రపంచం నీ ప్రేమను నాకు పంచు నీ ప్రేమకు పూర్ణత్వం లభించేది నా దగ్గరే అంటూ మన ఇంటి ముందు నిలబడి పరమశివుడు భిక్షమెత్తుతూ ఉన్నాడు కానీ ప్రేమమయుడైనటువంటి జ్ఞానమయుడైనటువంటి త్యాగమయుడైనటువంటి శివుణ్ణి మనం విశ్వసిస్తాం సంసారాన్ని విశ్వసిస్తాం స్నేహితుల్ని విశ్వసిస్తాం బంధువుల్ని విశ్వసిస్తాం కానీ చివరగా ప్రాణాలు పోయినటువంటి రోజు ఇంతగా మన యొక్క శక్తి సామర్థ్యాన్ని వినియోగించుకున్నటువంటి ఈ ప్రపంచం ఈ బంధువులు ఈ సంసారం కూడాను తీసుకెళ్లి శ్మశానంలో మనం పడేస్తే సాయంత్రం అయ్యేటప్పటికీ అందరూ దూరం అక్కడ మనం పడి ఉన్న ఒంటరిగా అక్కడ పరమశివుడు వస్తాడు నాయన నన్ను శ్మశానవాసి అని ఎవరనుకున్నా పర్వాలేదు కానీ నిన్ను వదిలిపెట్టి నేను ఉండదేను బాబు చూసావా ఆ రోజే నీకు చెప్పాను నీ ప్రేమను నాకు ఇవ్వమని నువ్వు ఇవ్వలేదు నువ్వు ప్రపంచానికి ఇచ్చావు ఏం మిగిలింది ఈరోజు చూసావా అందరూ నీ యొక్క తీసుకున్నారు నిన్ను ఇక్కడ వదిలిపెట్టిపోయాను బాబు కానీ నువ్వు నా బిడ్డది నువ్వు నాకు కావాలి అందుకని నీకు తోడుగా నేనున్నా నేను శ్మశాన వాసిని అని ఎంతమంది నన్ను విమర్శించుకున్నా పర్వాలేదు నా బిడ్డకి నేను దూరంగా ఉండలేను అంటూ బిడ్డల్ని ఏ విధంగా అయితే ఎత్తుకుంటారో తల్లులు ఆ విధంగా ఆ యొక్క చితాభస్మాన్ని తీసి తన ఒంటికి రాసుకుంటూ ఉండాడు అందువల్ల పరమశివుడు భస్మ దారి అంతేగాదు బిడ్డల్ని ఎట్లాగైతే ఎత్తుకొని తల్లులు అట్లా భుజం మీద పడుకోబెట్టుకుంటారో ఇప్పుడు ఏడి బిడ్డ భస్మమైపోయాడు అక్కడ మిగిలినంత కపాలము ఎముకలు అందుకని ఆ ఎముకల్ని శల్యాలన్నింటి కూడా ఏరుకొని దండగట్టి మెల్లో వేసుకుంటున్నాడట నాయన నా మీద పడుకో తూచావా ప్రపంచాన్ని చూచి ప్రపంచాన్ని ప్రేమించి మోసపోయావు నా దగ్గర హాయిగా ఆనందంగా ఉండిపో అంటూ పరమాత్మ ఆ భస్మాన్ని ఒంటికి రాసుకొని కపాల ధరించి ఉండాడు శల్యముల్ని మాలగా ధరించి ఉండాడు ఇది పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ప్రేమ ఇది శివుని ప్రేమ ఇది ఆ మహాత్ముని యొక్క అనుగ్రహం ఈ ప్రేమ చెదిరేది కాదు ఇది దుమయ్యేది కాదు ఇది మార్పుని ఎరగదు చలనం ఎరగదు ఎందుకని శివుడు స్థిరుడు అట్లాగే ఆయన ప్రేమ కూడా స్థిరం దానిని నమ్ముకున్నటువంటి మనం కూడాను స్థిర రూపుల ఈ ప్రపంచంలో శోభిస్తాం ఈ దివ్యమైనటువంటి వైభవాన్ని పరమాత్మ ఎట్లా స్థిరమైనటువంటి వాడో తెలియజేసేటువంటి నామం తరువాత వస్తూ ఉంది ధర్మం తన పని తాను చేసుకుంటూ పోతుంది దారి తప్పేది ధర్మం కాదు ధర్మం దారిలో మనం నడక సాగించాలి దారి తప్పేమా దగా పడేది మనమే ధర్మం భగవంతుని యొక్క రూపం భగవంతుని యొక్క చట్టం భగవంతుని యొక్క ఆకారం ధర్మం విషయంలో అవగాహనకే స్థానం ఆవేదనకి అభియోగానికి ధర్మం విషయంలో స్థానం లేదు ఈ ప్రపంచంలో ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం ఈ క్షణంలో మనం ఉన్నాం మరొక క్షణంలో మనం ఉండమని కూడా మనకు తెలుసు ఈ క్షణాన్ని మనం ఈ ప్రపంచంలో ఉండడానికి ఏ ధర్మం అయితే కారణము ఒక క్షణాన మనం లేకుండా పోవడానికి అదే ధర్మ కారణం లేనివి ఎన్నో మనకు వస్తూ ఉన్నాయి ఈ ప్రపంచంలో వాటి వెనక కారణాలున్నాయి ఉన్నవి మనకు దూరంగా పోతూ ఉన్నాయి వాటి వెనుక కూడా కారణాలున్నాయి ఈ రాకపోకల్ని మనం ఆపలేము కాకపోతే వీటిని అర్థం చేసుకుంటూ వీటి మధ్య జీవితాన్ని సుఖంగా ఎలా గడుపుకోవాలో మనం నేర్చుకుంటూ పోవాలి రాకపోకలకు నిలయం ఈ ప్రపంచం అందుకే ఇది జగత్ జాయతే గచ్చతి ఇది జగత్ ఏదైతే వస్తూ పోతూ ఉంటుందో అది జగత్ అంటే ద్రష్ట నష్ట స్వభావం కలిగింది అని అర్థం కనుక ఈ ప్రపంచంలో స్థిరత అనేది లేదు అంత అస్థిరతే ఈ సత్యం మనకు అర్థమైనా బ్రతుకులో బాధలు భయాలు దూరం అయిపోతాయి ఒకవేళ స్థిరతే కావాలి అని భావిస్తే అలా భావించడం తప్పు లేదు కాకపోతే స్థిరత్వం ఏమిటో స్థిరత ఎక్కడుందో దాని స్వభావం ఎట్లాంటిదో స్వరూపం ఎట్లాంటిదో దాన్ని ఎలా పొందాలో ఇవన్నీ కూడా మనకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి ఏదైనా తెలిసి ఉంటేనే పొందగలం గాని లేకపోతే పొందేందుకు అవకాశమే లేదు ఈ జగత్ అస్థిరం కనుక జగదీశ్వరుడే స్థిరం స్థాణుహ పరమాత్మకు స్థాణుహు అని పేరు అంటే స్థిరమైనటువంటి వాడు స్థిరత్వాత్ స్థాణుహో ఇది అంటే ఏ విధమైనటువంటి మార్పు లేనివాడు అనే అర్థం ఈ ప్రపంచం మారుతూ ఉంది ఇలా మారేటువంటి ప్రపంచానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ ప్రపంచంలో ఉండేటువంటి మార్పు పరమాత్మలో లేదు అయితే మారేటువంటి ఈ ప్రపంచానికి తాను ఆధారంగా ఉంటూ తనలో ఏ విధమైనటువంటి వికారం లేనివాడు గనక పరమాత్మ స్థాణుహు అని కీర్తింపబడ్డాడు ఇప్పుడు ఉదాహరణగా మన దేహం తీసుకుంటున్నాం ఈ దేహం మారుతూ ఉంది ఇంద్రియాలు వికారం చెందుతూ ఉన్నాయి మనసు మార్పు చెందుతూ ఉంది బుద్ది కూడా అట్లాగే మార్పు చెందుతూ ఉంది అయితే ఇలా మార్పు చెందేటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతానికి ఆధారంగా అధిష్ఠానంగా ఉండేటువంటి ఆత్మ తాను మారక ఈ మార్పుల కన్నిటికీ ఏ విధంగా అయితే కారణమైందో అట్లాగే ఆత్మ పరమాత్మ కూడాను సుస్థిరంగా స్థిరంగా శోభిస్తూ ఉన్నాడు ఆయన స్థాణుహం అయితే పరమాత్మ స్థిరత్వాత స్థాణుహం కనుక ఆయన కదలడు కదలలేడు ఎందుకని ఎక్కడికి కదలాలి లేని చోటికి కదలాలి కానీ పరమాత్మ లేని ఎక్కడా అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు అలాంటప్పుడు ఆయన ఎట్లా కదులుతాడు ఏ స్థిరంగా ఉన్నంత మాత్రాన కదలకూడదు అని ఎక్కడుంది ఇది కూడా ఒక పూర్వపక్షం ఒక అబ్జెక్షన్ ఉదాహరణకి చెట్టు ఉంది అనుకోండి చెట్టు స్థిరంగా ఉంది కానీ చెలిస్తూ ఉంది అట్లాగే పరమాత్మ స్థిరత్వా స్థిరంగా ఉండొచ్చు కానీ చెలిస్తూ ఉన్నాడేమో అనేటువంటి అభియోగం తలెత్తే అవకాశాలున్నాయి దీనిని కూడా ఈ సందేహాన్ని కూడా నివృత్తి చేస్తూ భగవద్గీత నిత్యుహ నిత్య నిత్యుడు సర్వగత అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు అయం సనాతన సనాతుడైనటువంటి ఈ పరమాత్మ స్థాణుహో అచలహ స్థాణుహో స్థిరంగా ఉన్నాడు చెట్టులాగా కానీ అచలహ చెట్టులాగా కదిలేటువంటి వాడు కాడు అని భగవద్గీత నిర్ణయం చేసింది అయితే ఈ స్థాణుహు స్థిరత్వం అనేటువంటి విషయంలో తిష్టంతి అస్మిన్ అయితే స్థానుహం ఇదొక అర్థం అంటే ఈ ప్రపంచం ఎవరిలో అయితే అతడు స్థాణుహు అనేటువంటి శబ్దవాచ్యుడయ్యాడు అంటే నామరూపాలకు ఆధారమైనటువంటి వాడు అని అర్థం స్థాణుహు అంటే స్తంభం అని కూడా అర్థం అంటే పరమాత్మ ఒక పిల్లరని కాదు స్తంభమని కాదు స్థాణుహు ఇవ స్థాణుహు అన్నది శాస్త్రం అంటే స్థాణువు వలే స్థాణువు అని అర్థం అంటే సంసార మంటపశ అశ మూల స్తంభాయ ఇది స్థాణుహు సంసారం అనేటువంటి ఈ మంటపానికి ఈ సౌదానికి మూల స్తంభంగా ఆధారంగా అధిష్టానంగా పరమాత్మ ఉన్నాడు గనక ఆయన స్థాణువు అని కీర్తింపబడ్డాడు అంటే మంటపానికి మరమ్మతులుంటాయి మార్పులు మార్పులుంటాయి కానీ మూల స్తంభానికి మార్పు ఉండదు పునాది గట్టిగా ఉంటుంది కనుక నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచం నిరంతరం చెల్లిస్తూ ఉండిన దీనికి ఆధారమైనటువంటి పరమాత్మ అధిష్టానం అనేటువంటి వాడు ఏ విధమైనటువంటి వికారం లేకుండా ఉన్నాడు గనక ఆయన స్థాణు అని కీర్తింపబడ్డాడు కనుక స్థిరంగా ఉన్నాడు గనక ఆయన స్థాను ఇది విష్ణు సహస్రనామం అయితే శివ సహస్రనామంలో కూడాను పరమాత్మని స్థాణుహు అని కీర్తించడం జరిగింది ఈ స్థాణుహు అనేటువంటి నామాన్ని విష్ణు సహస్రనామంలో మనం చూస్తూ స్థిరత్వాత స్థాణుహు అన్నాం కానీ శివ సహస్రనామంలో స్థిర ఒక నామం స్థాణుహు ఒక నామం శివసహస్రనామంలో ఈ రెండు ప్రారంభనామాలు విష్ణు సహస్రనామం ఒకకారంతో ప్రారంభం విశ్వం విష్ణు అంటూ శివస్రనామం సకాలంతో ప్రారంభమవుతుంది స్థిర స్థాణువు అంటూ కనుక శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదం లేదని ఇదే మనకు నిర్ణయం చేస్తూ ఉంది పరమాత్మ సుస్థిరమైనటువంటి వాడు స్థిరమైనటువంటి వాడు ఈ ప్రపంచం అస్థిరమైంది ప్రపంచం పంచభూతాలకు నిలయం అయితే ఈ భూతాలన్నీ కూడాను పరమాత్మ నుండే కదిలి వచ్చాయి కనుక ఎవరైతే స్థాణుహు అని ఇక్కడ కీర్తింపబడుతూ ఉన్నాడో ఆ పరమాత్మే భూతాదిహి అని కూడా కీర్తింపబడ్డాడు భూతాదిహి భూతాదిహి భూతానాం ఆది కారణత్వాత్ ఇది భూతాదిహి భూతములన్నిటికీ ఎవరైతే ఆది కారణమై ఉన్నాడో అటువంటి పరమాత్మ భూతాదేహి అని కీర్తింపబడ్డాడు ఈ ప్రపంచం ఒక విధంగా మన అనుభవంలో నుంచి చెప్పాలి అంటే కార్యకారణాలతో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది అనిపిస్తుంది ఇక్కడ ఏది కారణమో ఏది కార్యమో అసలు అర్థమే కాదు ఏ విషయంలో కూడా మనం ఫలానా కారణము అని గనక చెప్పాము అంటే గనక కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తూ పోతే అది కార్యము అని మనకు తెలుస్తుంది ఎందుకని దానికి మరొకటి కారణంగా ఉంటుంది గనక కనుక ఏది కారణమో ఏది కార్యమో చెప్పలేము విత్తు ముందు చెట్టు ముందు ఏది ముందు అన్నట్టుగా ఉంటుంది కనుక విత్తనాన్ని చూచినప్పుడు ఈ విత్తనానికి కారణం ఏమిటి అంటే చెప్పాలి చెట్టును చూచినప్పుడు ఈ చెట్టుకు కారణం ఏమిటి విత్తనం చెప్పాలి కనుక చెట్టు కారణమని చెప్పినప్పుడు విత్తం విత్తనం కార్యం అవుతుంది కారణంగా చెప్పినప్పుడు చెట్టు కార్యం ఇంతకీ ఏది కారణం ఏది కార్యం ఇది గందరగోళం పరిస్థితి ఒకవేళ ఈ గందరగోళాన్ని తొలగించుకోవాలి అంటే ఏ చెట్టుని గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నామో ఆ చెట్టుకి విత్తు కారణం ఏ విత్తుని గురించి అయితే మనం మాట్లాడుతూ దానికి చెట్టు కారణం అని చెప్పాల్సి వస్తుంది అంతేగాని దీనిని సహేతకంగా ఇంతకుమించి మనం నిర్ణయించలేం కానీ ఈ విధమైనటువంటి గందరగోళానికి అవకాశం లేకుండా పరమాత్మ సమస్త భూతాలకి ఆది కారణమై ఉన్నాడు ఆయన భూతాది అని కీర్తింపబడ్డాడు సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఉపనిషత్తు ఇదం జగత్ ఈ ప్రపంచం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో అగ్రే ప్రాక్ సృష్టి ప్రాక్ ఈ సృష్టికి పూర్వం సదేవ ఆసీత్ సత్పదార్థంగానే ఉండింది కనుక ఆ సత్తు నుండి సమస్తమైనటువంటి భూతజాలం కదిలి వచ్చింది అని అర్థం కనుక అన్నిటికీ ఆది కారణమైనటువంటి వాడు పరమాత్మ అని నిర్ణయం చేయవలసి వస్తుంది కాని ఒక అద్భుతమైనటువంటి అనివార్యమైనటువంటి జీవన సత్యం ఒకటి ప్రపంచంలో మనం గోచరిస్తూ ఉంటది అదేమిటో తెలుసా చోటికి ప్రాణికోటికి అని పోతనామాక్షిణి ఆంధ్ర భాగవతం ఎచ్చట బుట్టెన చోటికి నైగుట నైజము ప్రాణికోటికిన్ అంటే ఎక్కడి నుంచి అయితే కదిలు ఉన్నామో అక్కడికి కదిలిపోతూ ఉండడం ఏదైనా అలాగే ఉంటుంది ఈ ప్రపంచంలో అలలు సముద్రం నుండి కదిలొస్తాయి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి అట్లాగే జీవులు పరమాత్మ నుండి కదిలి వస్తారు కలిసిపోతూ ఉంటారు అంటే కదిలిన చోటకి వెళ్లి కలిసిపోతూ ఉండడం అట్లాగే ఈ భూతజాలం కూడాను పరమాత్మ నుండే కదిలిస్తుంది చివరికి పరమాత్మలోని విలీనమైపోతూ ఉంటుంది కనుక ఎక్కడి నుంచి అయితే కదిలి వచ్చాయో అక్కడికే వెళుతూ ఉన్నాయి గనక ఈ సమస్తమైనటువంటి భూతజాలం ఎవరి నుండి అయితే ఆయన భూతాదిహి అని కీర్తింపబడ్డాడు ఎవరిలో అయితే వెళ్లి కలిసిపోతూ ఉందో అలా కలుపుకుంటూ నిలుపుకుంటూ భూతాదిహి అని కీర్తింపబడినటువంటి పరమాత్మ నిధిహి అని కూడా కీర్తింపబడ్డాడు అవ్యయ నిధి అవ్యయ నిధి అంటే అక్షయ నిధి అని ప్రళయకాలే సర్వం అస్మిన్ నిధియతే అవ్యయ నిధి ప్రళయ కాలంలో అందరూ ఎవరిలో వెళ్లి కలిసిపోతూ ఉన్నారో అటువంటివాడు నిధి అని కీర్తింపబడ్డాడు అయితే ఇది నశించినటువంటి నిధి కనుక అవ్యయమనేటువంటి విశేషణాన్ని తోడు చేసుకుని పరమాత్మ అవ్యయనిధిగా శోభిస్తూ ఉన్నాడు అవ్యయ నిధి పరమాత్మ భక్తులకు తోడుగా ఉన్నాడు నవ్యేతి ఇది అవ్యయ అవినశ్వరో నిధి ఇది అంటే నశించినటువంటి నిధి అటువంటి పరమాత్మ తోడుగా ఉన్నాడు గనక భక్తులు ఏ విధమైనటువంటి చింత లేనిటువంటి వాళ్ళై భగవంతుడే వాళ్ళకి అండగా దండిగా ఉన్నాడు గనక నిశ్చింతగా ఉంటూ భగవంతుడిని భజిస్తూ జీవిస్తూ ఉంటారు నిశ్చింతతయి భగవానేవ భజనీయహ అని నారద భక్తి సూత్ర ప్రబోధం జీవితంలో ఏ కష్టం వచ్చినా మనం చెదిరిపోతూ ఉంటాం బెదిరిపోతూ ఉంటాం పగిలిన గుండెలతో కదిలిపోతూ ఉంటాం అలాంటి సమయాల్లో ఒక స్నేహితుడో లేదా బంధువు మనకు దగ్గరగా సమీపించి భుజం తట్టి భయపడకు నేనున్నానులే అంటే మనం ఎంత తేలిక పడతాం కానీ ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని ఆదుకుంటారు అందరూ ఆపదల్లోనే ఉన్నారు ఎవరు ఆదుకుంటారు ఎంతవరకు ఆదుకుంటారు కాని పరమాత్మ సదా ఆదుకుంటూ ఉంటాడు ఇది భక్తులకు ధైర్యం భగవంతుడు ఉన్నాడులే అనేది భక్తుల ధైర్యం నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు నశించడు అనేటువంటిది భగవద్వచనం భగవద్గీతలు దీని మీదనే భక్తులకి అకుంఠితమైనటువంటి విశ్వాసం గనక భగవంతుడిని నమ్ముకుంటూ ఆనందంగా సంతోషంగా అవ్యయ నిధైనటువంటి పరమాత్మలో వాళ్ళు ఎప్పుడూ ఆనందంతో ఊగుతూ ఉంటారు జీవితంలో ఏ విధమైనటువంటి బాధలు ఎదురైనా అవి భగవంతునితోనే మొరపెట్టుకుంటారు ఆయన మీదనే ఆయన్నిటికీ ఆధారపడతారు ఆదుకోమని పిలుస్తారు ఒకవేళ భగవంతుడు కనుక రాకపోతే నిష్ఠూర కష్టమైన సుఖమైన బాధయినా బరువైనా సంపదలున్నా ఆపదలు ఎదురైన భక్తులనేటువంటి వారు వలచేది పిలిచేది పరమాత్మనే మరచి నీను మన జాలర నిన్ను మరచి నీను మన జాలర కాళ్ళ జాలరా కాళ మహిమను చూపరా మయలు చాలుర మహిమను చూపరా నీను మరచి నేను మన జాలర కాళ్ళ ంబులు నిందిన స్వామీ బ్రహ్మాండంబులు నిందిన స్వామి నా ముర విన్నవు కారణమేమీ నా మొర విన్నవు కారణమేమీ నిన్ను మరచి నేను జాలర తాళ జాలర తాళ జాలర ము కదలియము కదలి రానా చరణ కడలి చేరి పోనా కడలికి చే మరచి నేను మన దాలర తాళ జాలర తాళ దాలర మాయలు చాలుర మహిమను చూపరాయలు చాలురమను చూపరా అవ్యయ నిధి అయి భక్తుల్ని ఆదుకునేటువంటి పరమాత్మ భక్తుల ప్రార్థనను మన్నించి వాడికి అగుపిస్తూ ఉండాడు అట్లాగే అవతరిస్తూ ఉండాడు యుగే యుగే సంభవమీ అని భగవద్గీతలో ఆయన పంచుకున్నాడు కనుక పరమాత్మ అవ్యయ నిధి పరమాత్మ సంభవ అని కూడా కీర్తింపబడుతూ ఉన్నాడు సంభవ సంభవ స్వేచ్ఛ సమీచీనం భవనమశేతి సంభవ స్వ ఇచ్ఛయా భవనమశేతి ఇది స్వేచ్ఛగా దేహాన్ని ధరించేవాడు గనక పరమాత్మ అని కీర్తింపబడ్డాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవమి ధర్మాన్ని సుస్థిరంగా నెలకొల్పడానికి ఈ ప్రపంచంలో యుగ యుగాల్లో తాను అవతరిస్తూ ఉంటానని భగవద్గీతలో పరమాత్మ తెలియజేశాడు అధ దుష్ట వినాశ సాధూనా రక్షణయ స్వేయా దుష్టులైనటువంటి వాళ్ళని అడ్డుకునేందుకు దివ్యాత్మలు మహాత్ములైనటువంటి సాధు పురుషుల్ని ఆదుకునేందుకు స్వేచ్ఛగా దేహాన్ని ధరిస్తూ పరమాత్మ గర్భ దుఃఖం లేకుండా ప్రసవ వేదనలు అంటకుండా కేవలం స్వేచ్ఛగా అవతరిస్తూ ఉన్నాడు అని తెలియజేయడం జరిగింది కనుక అవతారం అంటేనే ఒక రూపాన్ని ధరించడము అని అర్థం వాస్తవానికి పరమాత్మ దేహధారి కాదు ఆయనకు రూపం అంటూ లేదు రూపం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కనుక అది పుట్టేటువంటిది కాదు నశించేటువంటిది కాదు ఈ విషయాన్ని భగవద్గీత ధృవపరిచింది అజోపి సన్నత్మ భూత ఈశ్వరోపిన్ ప్రకృతి స్వామధిష్టాయా అజహ అపి సన్ పుట్టుక లేనివాడైనప్పటికి కూడాను అవ్యయాత్మ అపి సన్ అట్లాగే నశించినటువంటి వాడు అయినప్పటికి కూడాను భూతానామీశ్వరోపి సన్ కాబట్టి సమస్తమైనటువంటి భూతజాలానికి ప్రభు అయినప్పటికీ కూడాను పరమాత్మ కేవలం తన యొక్క మాయని ప్రకృతిని వశంలో ఉంచుకొని తన ఆత్మ మాయ చేత ఈ ప్రపంచంలో ఆవిర్భవిస్తూ ఉన్నాడు అని అర్థం అంటే పరమాత్మ భక్తుల కొరకు అలా కనిపిస్తూ ఉన్నాడని అర్థం అది ప్రారంధాధీనమైనటువంటి శరీరం కాదు పాపపుణ్యాలతో ఈ ప్రపంచంలో మనం శరీరాన్ని ధరిస్తూ ఉన్నాం కానీ పరమాత్మ శరీరాన్ని ధరించడానికి ఆయనకి ప్రారబ్దం లేదు పాపపుణ్యాలు లేవు ఇది కేవలం భక్తుల కోసం ఇది ఈ విధంగా భక్తులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి దివ్యమైనటువంటి భగవంతుని యొక్క అవతార మూర్తులు అవతార స్వరూపాలు ఆరాధ్యములుగా ఉన్నాయి గనక భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ రూపాలు భక్తుల హృదయాల మీద నేత్రాల్లో అలా నిలిచిపోయాయి ఆ దశావతారాల యొక్క దివ్యమైనటువంటి వైభవాలన్నీ కూడాను కీర్తనల రూపంలో ఆ దివ్య నామాల్ని వాళ్ల నాలుకల మీద భక్తులు ఎప్పుడు కదిలిస్తూ ఉంటారు ఎప్పుడు సంకీర్తన చేస్తూ ఉంటారు Hari Govinda Hari Govinda Paramananda Hari Govinda Hari Govinda దయాకర హర పూర్ణదయాకరహర జగన్నాథరు పూర్ణదయాకర తాపత్రయహర జగన్నాథరుషోత్తమ హరిగోవిందరమాద హరిగోవిందరిగోవింద కచ్చప వరాహ నరహరి వామన భృగుపతి రామ భద్ర కృష్ణ కల్కి దశనామము పలికి తనువు పులకింప్రతుకుందరి గోవింద పరమానా హరి గోవింద హరి గోవింద ఈ విధంగా అవతార మూర్తి అవ్యయ నిధి అయి సంభవుడై మనల్ని రక్షించేటువంటి పరమాత్మ మన కర్మలకు కూడా ఫలితాలిచ్చేది తానే అయి వల్ల ఆయన కర్మఫల ప్రదాత భగవంతుడయి ఉన్నాడు అందుకని ఆ భగవంతుడు భావనహ అని కీర్తింపబడుతూ ఉన్నాడు ఈ విషయాన్ని ఈ సత్యాన్ని తర్వాత ప్రవచనంలో చూద్దాం ఓం నమోవతే ప్రవచనం ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని మీరు టీవీలో చూస్తూ ఉన్నారు దీన్ని ఇలాగే చూడాలంటే మీరు చూడొచ్చు కర్తుం శక్యం లేదా టీవీని ఆఫ్ చేసి చూడకుండా ఉండొచ్చు ఆ కర్తం లేదా వేరే ఛానల్కు ట్యూన్ చేసుకుని మరొక కార్యక్రమాన్ని కూడా మీరు చూడొచ్చు అన్యథావా కర్తం శక్యం ఈ విధమైనటువంటి స్వేచ్ఛ మనిషికి ఉంది ఇది కర్మలో అధికారం కర్మలు చేయకుండా ఎవరో ఈ ప్రపంచంలో ఉండలేరు అందరూ ఏదో ఒక విధమైనటువంటి కర్మను చేస్తూనే ఉంటారు కానీ అందరూ ఒకే విధమైనటువంటి కర్మను చేయలేరు కర్మ చేయాలి అంటే దాని వెనుక కోరిక ఉండాలి ఈ కోరిక వెనుక ఇష్ట అయిష్టాలు ఉంటాయి ఈ ఇష్టాయిష్టాలు మనిషికి మనిషికి భేదంగా తెలుస్తూ ఉంటాయి అందువల్ల మనుషులు చేసేటువంటి కర్మల్లో భేదాలు మనకు గోచరిస్తూ ఉంటాయి ఈ ఇష్టాయిష్టాలే రాగద్వేషాలు ఏవైతే నాకు దగ్గరగా ఉంటే నాకు ఆనందంగా ఉంటుందో వాటి మీద నాకు ఇష్టత ఉంది అని అర్థం ఇది రాగం ఏవి దూరంగా పోతే నేను సంతోషిస్తూ ఉంటానో వాటి మీద నాకు అయిష్టత ఉంది అని అర్థం ఇది ద్వేషం ఈ రాగద్వేషాలతో కర్మలు నడుస్తూ ఉంటాయి నా రాగద్వేషాలకు అనుకూలంగా గనక నాకు ఫలితాలు వస్తూ ఉంటే తృప్తి పడుతూ ఉంటాను కాని ఇదిలా జరగదు జీవితంలో చాలా విషయాలు మనం అనుకున్నట్లుగా జరగవు ఇది జీవితంలో ఘర్షణ జీవిలో సంఘర్షణ జరగవలసింది ఏదో జరుగుతుంది అది మనం ఊహించిన దానికన్నా భిన్నంగా ఉండొచ్చు లాభం వస్తుంది అని వ్యాపారం చేస్తాం నష్టం వస్తుంది జయము వస్తుంది అనుకున్న చోట అపజయం ఎదురవుతుంది రాదు అనుకున్నటువంటి ఉద్యోగం వస్తుంది ఒక్కొక్కప్పుడు ఊహించినటువంటి ప్రమాదాలు కూడాను గోచరిస్తూ ఉంటాయి ఇవి జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది నాకే ఎందుకు జరిగింది ఇప్పుడే ఎందుకు జరిగింది అనేటువంటి ప్రశ్నల్ని ఆంతర్యంలో కదిలించుకొని కలతబడుతూ ఉంటాం ఆవేదన చెందుతూ ఉంటాం మన జ్ఞానం పరిమితంగా ఉంది ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో ఏది ఎలా జరుగుతూ ఉందో ఎందుకు జరుగుతూ ఉందో పరిమితమైనటువంటి మన జ్ఞానానికి అర్థం కాదు అలాగే మన శక్తి కూడా పరిమితంగా ఉంది ఒకవేళ జరగబోయేటువంటి ఆపద ఏదో ముందుగా తెలిసినా దాన్ని నివారించుకునేటువంటి శక్తి మనకు లేకుండా ఉంది ఈ సత్యాన్ని ముందుగా మనం అంగీకరించాలి ఇది ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నామే గాని ఇది జరగకూడనిదైతే ఎందుకు జరుగుతుంది అనేటువంటి కోణంలో ఎందుకు మనం ఆలోచించలేకపోతూ ఉన్నాం ఈ విధమైనటువంటి అవగాహనను మనం పెంచుకుంటూ పోవాలి అనివార్యాలు ఉండొచ్చేమో గాని అసంభవాలు లేవి ప్రపంచంలో జరగకూడనివైతే ఎందుకు జరుగుతాయి జరగవలసినవి గనుకనే జరుగుతూ ఉన్నాయి ఇవి కర్మ ఫలాలు ఇవి తప్పు అనివార్యం ఈ కర్మ ఫలితాల వెనక చట్టాలున్నాయి ధర్మాలున్నాయి పక్షపాతం తెలియనటువంటి నిర్ణయాలున్నాయి ఇవన్నీ సర్వజ్ఞుడైనటువంటి భగవంతుని యొక్క చేతిలో ఉన్నాయి ఆ దివ్యాత్ముని యొక్క అమృత హస్తం నుండి మనకు ఫలితాలు అందుతూ ఉన్నాయి కనుక మన కర్మలకి భగవానుడు కనుకనే ఆయనని కర్మఫల ప్రదాత అంటున్నాం భావన భావన సర్వాం భోక్తృణాన్ని భావతీతి భావన ఇర్థ సర్వులకు కర్మఫలాలు ఇచ్చేవాడు గనక భగవంతుడు భావన అని కీర్తింపబడ్డాడు ఫలాన్ని భావయతి దాతి ఇత్యర్థ సర్వఫల దాతృత్వం కర్మఫల ప్రదాత అని అర్థం ఈ ప్రపంచంలో కర్మంటూ చేస్తే దానికి ఫలితం ఉంటుంది ఏ కర్మకు ఏ విధమైనటువంటి ఫలితమో మనకు తెలీదు కానీ ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది కర్మ జరిగిన తరువాత ఫలితాన్ని మాత్రం మనం ఆపలేం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని ఒక భవనం పైనుండి దూకుతాడు కానీ క్రింద పడకుండా ఉంటే బాగుండును అని మధ్యలో ఆలోచన చేస్తాడు ఇది సాధ్యమా ఏమో అతనికి గనక ఆ శక్తి ఉంటే అది సాధ్యమే కావచ్చు కానీ మనం పరిమితమైనటువంటి శక్తులతో ఈ ప్రపంచంలో ఉన్నాం కనుక అది మనకు సాధ్యపడదు కనుక ఆ వ్యక్తి క్రింద పడిపోతాడు ఇవన్నీ కూడా పరిమితాలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఎప్పుడైతే కర్మలు జరుగుతూ ఉన్నాయో వాటి యొక్క ఫలితాలు ఉంటాయి ఈ ఫలితాలని మనం మార్చడం గాని ఆపడం గాని చేయలేం అయితే ఇంతకి కర్మ ఫలితాలని ఎందుకు ఆపాలి ఎందుకు మార్చాలి అని ప్రశ్న పడితే ఇష్టం లేదు గనక ఇష్టం లేనిది ఏమిటి కర్మ లేకపోతే కర్మ ఫలితమా కర్మే అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని ఇష్టపడే కర్మ చేశాం గనక ఇష్టపడే కర్మ చేశాం దాని యొక్క ఫలితం ఈరోజు అందుతూ ఉంది కానీ ఈ ఫలితం మనకు రుచించడం లేదు అంటే ఈ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గనక తెలిసే ఉంటే ఆ విధమైనటువంటి కర్మ చేసి ఉండేవాళ్ళం కాదేమో ఇది మన పరిమితమైనటువంటి జ్ఞానం కనుక ఈ రోజు ఫలితం ఏదైనా కావచ్చు దాన్ని అంగీకరించలేకపోవడం అనేటువంటిది అనూహ్యమైనటువంటి విషయం ఎందుకో తెలుసా ఈనాడు అందినటువంటి ఫలితం దేని యొక్క కర్మ గతంలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితం ఆ కర్మని చేసింది ఎవరు నేనే మరి కర్మని నేను చేసినప్పుడు దానివల్ల వచ్చినటువంటి ఫలితాన్ని నేను అనుభవించకపోతే మరెవరు అనుభవిస్తారు ఈ ప్రపంచంలో కనుక కర్మ ఫలం అనివార్యంగా తెలుస్తూ ఉంది కర్మలు ఆచరించి ఫలితాల నుండి మనం దూరంగా పారిపోలేం ఏ కర్మకు ఏ ఫలితమో అది మనకు తెలియకుండా పోవచ్చు ఇక్కడే ప్రతి క్షణం జీవితంలో గండం ప్రతి అడుగులో సుడిగుండాం కానీ ఇవన్నీ ఎవరో చేసినవి కావు మనమే చేసుకున్నవి స్వయంకృత అపరాధం ఇదే కర్మల్ని వరించాం ఫలాల్ని వారించలేం ఈరోజు ఏవైతే మన దగ్గర ఉన్నాయో అవి ఉండవలసినవి గనకనే మనకు ఉన్నవి ఉండకూడనవైతే మన దగ్గర ఎందుకుంటాయి ఉండడానికి వచ్చిన వాటిని పొమ్మన్నా అవి పోవు అట్లాగే ఏవైతే మనకు లేవో వాటిని ఆశించినా మనం పొందలేకపోవచ్చు లేనివి మనకు లేనివి రమ్మన్నారావు కనుక ఈ ప్రపంచంలో మనకు ఎన్నో వస్తున్నాయి అవి ఎందుకు మనకు వస్తున్నాయో మనకు అర్థం కాదు అలాగే మన నుండి చాలా దూరం అయిపోతూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు దూరమైపోతున్నాయో కూడా మనకు అర్థం కాదు పోయేవి పోతూ ఉన్నాయి వస్తే వచ్చేవి వస్తూ ఉన్నాయి కానీ వీటి మధ్య ఏదో ధర్మ సూత్రం ఉంది ఇదంతా ఎవరో చేసింది కాదు ఇదంతా స్వయంకృత అపరాధం ఇది నా బుద్ధికి పట్టాలి ఒక నాటకాన్ని రూపొందించుకుని నటిస్తాం జీవితము అంతే కర్మఫలాలు కూడా అంతే నాటకానికి ముగింపు తప్పదు జీవికి మరణం తప్పదు కర్మమునకు ఏది ఫలము ఎరికి నారూ చేసిన కర్మము ఫలమును పొందక దాటి వారరు ఏ కర్మమునకు ఏది ఫలము ఎరికి నవారు Al-Fatihah. <laughs> కనబడో పోగే చెట్లను కాలు కంటికి కన పడవు జీవుల నడిపే కర్మ ఫలాలు మనసుకు పిన్న పడవు ఏ క్షణానికి ఏదే నాటకృత కాలము సాగినా నాటకముత కాలము సాగినా కరపడు క్షణము ఏ కర్మము నగు ఏది ఫలము తిరిగి నవరవదు నిధి నీ కులేనిది రమ్మన్న రాదు నీది కానిది నీ కులేనిది రమ్మన్న రాదు నిది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు be vaatini bommana ku mari leni veeram manaku rakapukala vaadukateliyaka rakapukala vaadukateliyaka veduka ledanaku ye karmamuna ఫలము తిరిగిన వారెవరు ఏ కర్మమున్నతూ ఏది ఫలము తిరిగిన వారెవరు చేసిన కర్మము ఫలమును పొందక దాటే వారెవరు ఏ కర్మము మనం ఆచరించే కర్మలకు ఫలితాలు తప్పకుండా వస్తాయి అలా రావాలనే మనం ఆచరించాం కాని కర్మలకు ఫలితాలు వచ్చినప్పుడు ఆశలు ఆవేశాలు లేకుండా అవగాహన గనక చోటు చేసుకుంటే జీవితంలో అందం ఉంటుంది ఆనందం ఉంటుంది కర్మలు మనం చేస్తాం వాటి ఫలితాలు మనకు అందుతాయి అయితే ఈ ఫలితాలు మనం ఊహించినవే గనకయితే అవి మన ఊహలకు అనుకూలంగా ఉన్నాయి అని అర్థం కాబట్టి ఫలితాలు వచ్చేటప్పుడు కొన్ని అనుకూల ఫలాలుగా ఉంటాయి అంటే ఏవైతే మనం ఊహించామో అలాగే జరిగిందనుకోండి అలాంటి ఫలితమే వస్తే అది అనుకూల ఫలం కాని ఫలం కొద్దిగా వచ్చిందనుకోండి అది అల్ప ఫలం అట్లాంటిది అల్పసుఖాన్ని ఇస్తుంది ఒకవేళ ఆ కర్మకు వచ్చేటువంటి ఫలితం అధికంగా వచ్చిందనుకోండి అది అధిక ఫలం అది అధిక ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఊహించిన దానికి భిన్నంగా ప్రతికూలంగా జరుగుతుంది ఇది ప్రతికూల ఫలం గుండెలు బద్దలయ్యేది ఇక్కడే కనుక మనం కర్మలైతే చేస్తాం ఈ విధంగా ఫలితాలు ఏవే వస్తాయి అవి అనుకూలం కావచ్చు ప్రతికూలం కావచ్చు అధికం కావచ్చు అల్పం కావచ్చు అయితే ఈ ఫలితాలన్నీ కూడాను వచ్చేటప్పుడు నేను ఫలితాన్ని ఊహించే చేశాను గాని ఈ ఫలితాలు వచ్చేటప్పుడు నా యొక్క మనోభావాలు మారిపోతూ ఉంటాయి నాలో ఆవేశాలు విభిన్నమైనటువంటి రీతిల్లో చేరిస్తూ ఉంటాయి ఒక వ్యాపారి లాభం రావాలని వ్యాపారం చేస్తాడు ఆయన ఎంతైతే ఆదాయాన్ని ఊహించాడో అది వచ్చిందనుకోండి అది అనుకూల ఫలమని అర్థం ఆయన తృప్తి చెందుతాడు ఒకవేళ ఫలం అల్పంగా వస్తే కొద్దిగా తృప్తి చెందుతాడు ఊహించని రీతిలో అధిక ఫలం వచ్చింది అనుకోండి అమితమైనటువంటి ఉత్సాహంతో ఊగిపోతాడు అదే గనక ప్రతికూల ఫలం వచ్చి నష్టం గనక వచ్చిందంటే కృంగిపోతూ ఉంటాడు అట్లాగే ఒక స్టూడెంట్ ఉంటాడు తనకు మొదటి ర్యాంకు రావాలి అని అభిప్రాయపడతాడు అనుకో కాబట్టి తను ఏ ర్యాంక్ అయితే రావాలనుకుంటాడు అది గనక వచ్చింది అంటే అది అనుకూల ఫలం తగ్గింది అనుకోండి అల్ప ఫలం ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి అధిక ఫలం అసలు ఫెయిల్ అయినాడనుకోండి ప్రతికూల ఫలం కాబట్టి కర్మలు మనం చేస్తూ ఉంటాం ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో పరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళం కనుక మనకు అర్థం కాదు కానుక ఉద్యోగైన వ్యాపార విద్యార్థి అయినా ఏ విధమైనటువంటి కర్మలు చేసినా ఈ విధమైనటువంటి ఫలితాలు ఏదో ఒకటి అందక తప్పదు అయితే ఫలితాలు వచ్చినప్పుడు విభిన్నమైనటువంటి ఫలితాలు కదులుతూ ఉంటే దానితో పాటుగా మనసు కూడా గంతేస్తూ గనక పోయింది అంటే జీవితంలో శాంతి ఉండదు కాబట్టి కర్మ ఫలాల్ని ప్రశాంతంగా అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి కనుక ఫలాలు భిన్నంగా వస్తూ ఉండినా మన ఊహలకి భిన్నంగా అతీతంగా లేదు మరొక విధంగా వచ్చాయనుకోండి అటువంటి పరిస్థితుల్లో కూడా మనం కాస్త ప్రశాంతంగా ఉండాలి అంటే ఇది కర్మ ఫలాలకు సంబంధించింది కాదు మన మనసుకు సంబంధించేదని అర్థం కర్మ ఫలాలు అందేటప్పుడు మన మనసు ఎలా ఉండాలి సమంగా ఉండాలి నిత్యం సమచిత్తం ఇష్టానిష్టోపత్తిషో అనుకూల ఫలాలు వచ్చిన ప్రతికూల ఫలాలు వచ్చినా ఏ విధమైనటువంటి ఫలం వచ్చినా మనసు మాత్రం సమంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రసన్నంగా ఉండాలి ఇది య బుద్ది అని తెలియజేసింది భగవద్గీత సమత్వం యోగ ఉచతే సమత్వం కర్మఫలాలు ఎలా వస్తూ ఉండినా వీటి మధ్యలో సమంగా ప్రశాంతంగా ఉండాలి ఇది కర్మఫలాలుగా ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం దాని వెనక ఉండేటువంటి ఆరాధనా భావం కనుక మానసికంగా కర్మఫలాల్లో చెదరకుండా ప్రశాంతంగా మనం ఉండాలంటే దీనికి ప్రధాన కారణం కర్మఫలాలు కాదు వాటి వెనక ఉండేటువంటి మానసిక భావన ఆరాధనా దృక్పథం ఈ కర్మ ఫలాలు ఎవరి నుండి వస్తున్నాయి ఎక్కడి నుండి వస్తున్నాయి అనేటువంటి విషయం గనక మన బుద్ధికి పట్టిందంటే ఆ తర్వాత మన అవగాహనే మారిపోతుంది ఈ కర్మ ఫలాలన్నీ కూడాను పరమాత్మ నుండి వస్తూ ఉన్నాయి కనుకనే పరమాత్మ భావన అని కీర్తింపబడ్డాడు మనకు కర్మ ఫలాలు కర్మ ఫల ప్రదాత మనం కర్మలు ఆచరిస్తూ దీనికి ఫలితాలు వస్తూ ఉన్నాయి అయితే ఇంతకీ ఈ ఫలితాలు ఎవరిస్తూ ఉన్నారు కర్మకు ఫలితాలు ఇచ్చేది కర్మేనా కర్మ జడం కనుక జ్ఞానం లేనిటువంటి కర్మ కర్మకు ఫలితాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు ఇక ఎవరిస్తున్నారు నా కర్మకు నేనే ఫలితాన్ని ఇచ్చుకుంటున్నానా నేనే కనుక ఫలితాన్ని ఇచ్చుకునేటట్లయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు నాకెందుకు నన్నే కష్టపెట్టుకోవాలని నేనెందుకు అభిప్రాయపడుతూ ఉంటాను కనుక నేను కూడాను కర్మకు ఫలితాన్ని ఇవ్వలేదు కనుక నా కర్మలకు ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవడైనా సరే అతను ఎలాంటి వాడయి ఉండాలి నా కర్మలన్నీ కూడా అతనికి తెలిసి ఉండాలి అంతేకాదు ఎప్పుడెప్పుడు నేను ఏ విధమైనటువంటి కర్మలు చేశానో ఆ కర్మల వెనక ఏ విధమైనటువంటి మనోభావాలున్నాయో ఇవన్నీ కూడా అతనికి పూర్ణంగా తెలిసిన వాడయి ఉండాలి అటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మే గానీ రెండోవాడు అయ్యేందుకు అవకాశమే లేదు కనుక సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ నా కర్మలన్నీ తెలిసి నాకు ఫలితాలు ఇస్తున్నాడు గనక భావన అని కీర్తింపబడ్డాడు కనుక ఈ పరమాత్మకి సర్వజ్ఞతో ఉండడం వల్ల ఆయన ఎవరికి ఏమి తెలుసు ఎప్పుడు ఇవాలో తెలుసు ఎందుకు ఇవాలో తెలుసు ఎలా ఇవ్వాలో తెలుసు ఈ విధంగా నాకు ఫలితాలు అందుతూ ఉన్నాయి ఈ ప్రపంచంలో ఏ కర్మకు ఏ విధమైనటువంటి ఫలితం అందాలనో దానికి సంబంధించిన ధర్మాలు ఉన్నాయి ఈ ధర్మ రూపంలో కూడా భగవంతుడే ఉన్నాడు కనుక భగవంతుడి నుంచి నాకు అందుతూ ఉంది గనక ఏ ఫలితమైనా ధర్మబద్ధంగా నాకు అందుతూ ఉంది అని అర్థం అందువల్ల కర్మ ఫలాల్లో భగవంతుడు ఉన్నాడు ఈ రోజు నేను ఈ క్షణాన హాయిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఇలా నేను హాయిగా ఆనందంగా ఈ క్షణాన ఉండడానికి గతంలో నేను చేసినటువంటి కర్మ కారణం అయితే గతంలో అనేకమైనటువంటి కర్మను నేను చేశాను ఆ కర్మంలో ఏ కర్మ యొక్క కారణంగా ఈ రోజు నేను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఏమో పరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి నాకు ఇవన్నీ తెలియదు కానీ పరమాత్మకు తెలుసు గతంలో ఏ కర్మను నేను ఆచరించడం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాన్ని నేను ఈ రోజు అనుభవిస్తూ ఉన్నానో అది పరమాత్మకు తెలుసు కనుక నాకు అందేటువంటి కర్మ ఫలం ఏదో అది భగవంతుని యొక్క కృప భగవంతుని యొక్క దయ కనుక దయా ఏదో కాదు కర్మ ఫలం పరమాత్మ నుండి వస్తూ కనుక ఆ కర్మ కర్మఫలం నాకు ప్రసాదం ప్రసాదం ఎప్పుడైతే అయిందో ప్రసాదాన్ని ఎవరు నిరాకరించరు ప్రసాదం ఎవరికైనా ప్రశాంతతనిస్తుంది ప్రసన్నతనిస్తుంది అందుకనే ప్రసాదాన్ని కళ్ళు మనం తీసుకుంటూ ఉంటాం భగవంతుని యొక్క ఏ విధంగా అయితే కళ్ళు ఉంటామో ఆ విధంగా ప్రసాదాన్ని కూడాను అలాగే తీసుకుంటూ ఉంటాం ఎందుకని ప్రసాదము పరమాత్మ వేరు కాదు పరమాత్మ యొక్క అమృత హస్తాల నుండి వచ్చినటువంటి ప్రసాదం గనక ఇది ఎంతో పరమ పవిత్రమైందిగా నాకు తెలుస్తూ ఉంటుంది ఒక స్నేహితుడు మనకు లడ్డు ఇచ్చాడు అనుకోండి ఇవ్వగానే మనం ఏం చేస్తాం అలా ఒక చేత్తో తీసుకుంటాం నోట్లో వేసుకుంటాం చప్పరిస్తూ ఉంటాం బాగుందంటూ తల ఊపుతాం లొట్టలేస్తూ మింగేస్తాం అదే గనక ఇది ప్రసాదం తిరుపతి లడ్డు అని మన చేతికి ఇచ్చాడనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది మన మానసిక పరిస్థితి ఏమో మారిపోతుంది ఒక్క చేతితో తీసుకోం రెండు చేతులతో తీసుకుంటాం కళ్ళకద్దుకుంటాం మెల్లగా నోట్లో వేసుకుంటాం లొటలేస్తూ మింగం నీళ్లు నవ్వినట్లు తింటాం ఎందుకని తెలుసా ఇదంతా ప్రపత్తి భక్తి పరమాత్మ నుంచి వస్తూ ప్రసాదము అని తెలియడం వల్ల మనలో వచ్చినటువంటి ప్రశాంత మానసిక వైఖరి కాబట్టి కర్మ ఫలాలని స్వీకరించేటప్పుడు ఈ విధమైనటువంటి భావన మనకు తోడు కావాలి అప్పుడు కర్మ ఫలాలు అనుకూలమైన ప్రతికూలమైన అవి అల్పమైన అధికమైన మనల్ని బాధించవు ఎందుకో తెలుసా అక్కడ ఫలాలే ఉంటాయి అవి కూడా ప్రసాద రూపంలో ఉంటాయి పరమాత్మ స్వరూపంగా తెలుస్తూ ఉంటాయి ప్రసాదము అనేది పదార్థం కాదు భావన కనుక అది స్వీకరించవలసింది భావించవలసింది అనుభవించవలసిందే ఎప్పుడైతే ఈ ప్రసాద మనస్తత్వం మనకి ఏర్పడుతూ ఉంటుందో ఫలితాలన్నీ ప్రసాదాలు అవుతూ ఉంటాయో ఆ తర్వాత భయాలు ఉండవు జీవితంలో బాధలు ఉండవు పాక్షిక దృష్టి పరిపూర్ణ దృష్టిగా మారుతుంది ఆ తరువాత అంత భావనయే భగవంతుడే భావన ఓం నమో భగవతే వాసుదేవాయ ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాభిష్య ఓ శాది శా